నేత్రమే దృష్టి ఎప్పుడైతే నువ్వు తెర తొలగించావో దీపం ఉంది ఉన్నట్టు తెలియలేదు ఎందుకని చాలా దట్టమైనటువంటి తెర ఒకటి పెట్టేసావు దానికి ఆ తెర తొలగించగానే దీపం కనపడుతూ ఉంది దివ్యంగా దాన్ని దర్శించడానికి ఇంకొక సాధనం అవసరం లేదు నేత్రం కాబట్టి దృష్టి జ్ఞాన దృష్టి ఇదొక్కటే ఇంకొకటి రెండవది అవసరమే లేదు ఈ జ్ఞానం పరమేశ్వర జ్ఞానం అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తిష శ్లోకోర శ్లోకేనా ఉత్తర మంత్రేణి వక్ష్యతి ఈ విషయాన్ని తర్వాత మంత్రంలో చెప్పడం జరుగుతూ ఉంది పూర్తి చేస్తాం బ్రహ్మానందవల్లి అనువాకంతో పూర్తి అయిపోతుంది మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో కాళీ వర్తతు పర్జన్య పృథివీ సస్ శా దేశోయోవర బ్రామణ సో నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం to so ee mahim hi yo yo na prachodaya ్రహ్మా వరుణీంద్రరుద్రమరు స్తున్వంతివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి సమగా ధ్యాన తద్గతే మనస పశందిన యంతం విదు సురాసురగణ దేవాయ తస్మై నమ ఈరో గురాత్తి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్తమ శ్రృతి స్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాద శంకరం శర సహనావతు సహనోన్ను ఆనంద హేతు ఒకటే లేక అనేకమా ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సుఖాలు మనం పొందుతూ ఉండినా ఆనందాలు పొందుతూ ఉండినా ఈ ఆనందాలు అనేకమైనటువంటి కోణాల్లో నుంచి మనకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉండిన ఎందుకంటే శబ్దాది విషయాలు తత్సంబంధమైనటువంటి ప్రత్యయాలు మనసులో నడుస్తూ ఉన్నాయి గనక ఏ ఇంద్రియ విషయానికి ఆ ఇంద్రియ విషయం ప్రత్యేకం తత్సంబంధమైనటువంటి జ్ఞానం ప్రత్యేకం రసానికి సంబంధించిన జ్ఞానం ప్రత్యేకం శబ్దానికి సంబంధించిన జ్ఞానం ప్రత్యేకం దృశ్యానికి సంబంధించిన జ్ఞానం ప్రత్యేకం ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైనటువంటి ఆనందాలు మనకు కలుగుతూ ఉండేటప్పుడు ఈ ఆనంద హేతు కారణం ఏదైతే ఉందో ఇది ఏకమా అనేకమా అనేటువంటి మీమాంస ఆనంద మీమాంస విచారణ నిన్న మనం ప్రారంభం చేసి కనుక ఆనందం అనేటువంటిది ఏదైతే ఉందో లౌకికానందమైనా సరే లోకే ఈ లోకంలో ఏదైతే ప్రసిద్ధంగా ఉందో ప్రసిద్ధత్వాత్ ఆనంద ప్రసిద్ధ తత్ ఆనందమీ లౌకిక అపి ఆనంద బ్రహ్మానంద శైవ మాత్ర కాబట్టి ఆ బ్రహ్మానందంలో ఇది లేశంగా తెలుస్తూ ఉంది బ్రహ్మానంద సాగరంలో ఇది ఒక తరంగం లాగా బుద్బోధం లాగా తెలుస్తూ ఉంది ఈ ప్రపంచంలో ఏ సుఖాలైతే మనం అనుభవిస్తున్నామో ఇవి ఆ బ్రహ్మానందం అనేటువంటి మహాసాగరంలో లేశమాత్రంగా తెలుస్తూ ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం గుర్తించి కాకపోతే ఈ లౌకికానందం కూడా ఏదైతే ఉందో బ్రహ్మానందానికి ఇది ఒక ద్వారంలాగా కనిపిస్తూ ఉంది ఎందుకని అసలు ఆనందం బ్రహ్మ రసో వైసహ అని మొన్న ఏదైతే మనం చూచామో దానికి ఇక్కడే పునాది కనపడుతూ ఉంది కనగా బ్రహ్మము ఆనందమో కాదు ఎలా తెలుస్తూ ఉంది అన్నప్పుడు లౌకికమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో లౌకిక సుఖం దీన్ని విచారణ చేయడం వల్ల ఈ మీమాంసలోనే బ్రహ్మానందం నిత్యమైనటువంటి ఆనందం కూడా దృఢపడిపోయి ఇప్పుడు ఆనంద స్వరూపం కూడా మనం తెలుసుకున్నాం అంటే ఇంతవరకు బ్రహ్మానందవల్లి బ్రహ్మవిధ ఆపునతి పరం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని అంటూ అక్కడ ఒక్కసారి మనల్ని ఊరించి బ్రహ్మవితు బ్రహ్మములు తెలుసుకునేటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు అని ఒక్కసారి అక్కడి నుంచి ఒక దివ్యమైనటువంటి ఉత్సాహంతో కదిలించేసింది మొట్టమొదటి వాక్యంతోనే బ్రహ్మవిత్ పరం ఆపునతి ప్రాపునతి కాబట్టి బ్రహ్మవిదుడు ఈ ప్రపంచంలో మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు మోక్షం అంటే ఏది పొందిన తర్వాత రెండవది పొందవలసినటువంటి అవసరం లేదు అటువంటి నిరవధికమైనటువంటి నిరస్యమైనటువంటి సత్య జ్ఞానానంద స్వరూపమైనటువంటి అనంత ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అంటూ దాన్ని నిర్దేశిస్తూ తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది కాబట్టి దాన్ని మంత్రం ద్వారా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దాని దాన్ని నిర్దేశించి అది అయిన తరువాత ఇది ఉపలబ్ది స్థానం ఎక్కడా అనంతాన్ని మనం తెలుసుకునే అవకాశం లేదు గనక ఉపలబ్ది స్థానం ఎక్కడో మళ్లీ దేహం దగ్గరకి తీసుకొని వచ్చి ఈ ప్రపంచంలో మన మనసు ఎక్కడైతే ఉందో ఇక్కడ సుఖాలు అనుభవిస్తూ అక్కడ తిరుగుతూ ఉన్నాం అక్కడి నుంచి మళ్లించడానికి అన్నమయ కోశాన్ని ప్రవేశపెట్టి నువ్వు ఇదం కాదు నువ్వు అన్నమయము అని తీసుకొచ్చి ఆ అన్నమయ కోశంలో నుంచి అన్యోంతరాత్మ ప్రణమయ కాబట్టి అన్నమయ కోశము నివే అనేటువంటి అధ్యారోపణం జరిగిన తర్వాత కాదు కాదు దానికన్నా కూడా అంతరంలో ప్రాణమయ కోశం ఉంది ఏ ప్రాణం ఉండడం వల్ల ఈ దేహం నడుస్తూ ఉందో ఆ ప్రాణమయ కోశమే నీవు అనంటూ ఇంకా లోపలికి తీసుకెళ్లి అంటే సూక్ష్మంగా తీసుకెళ్లి ఆ తర్వాత ప్రాణం కూడా ఎలాగో జడమో తెలియజేసి ప్రాణం కూడా ఎట్లా అచేతనమో తెలియజేసి అన్యోంతరాత్మయ కాబట్టి ఎక్కడైతే మనోవృత్తులు కదులుతూ ఉన్నాయో ఈ జడమైనటువంటి దేహ ప్రాణాలను తెలుసుకునేటువంటి మనసుకు సంబంధించినటువంటి చేష్టలు వృత్తులు ఎక్కడ కదులుతున్నాయో ఆ మనోమయ పురుషుని దగ్గరికి మనల్ని తీసుకెళ్లి అక్కడ ఒక్కసారి మనోమయంలో ఎతో వాచో నివర్త అప్రాప్య మనసా సహ అంటూ అక్కడ ఎక్కడైతే ఈ వాక్కులు ఈ మనసులు కదులుతున్నాయి మనసులో వృత్తులు కదులుతున్నాయి ఈ వృత్తులు వాక్కుల ద్వారా తెలియజేయబడుతూ కానీ ఇది మాత్రం దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు అప్రాప్య దాన్ని తెలుసుకోలేక నివర్తంతే అక్కడ నప్రవర్తంతే నివర్తంతే అక్కడ ప్రవర్తించలేక తిరిగి వస్తూ ఉన్నాయి అని మనోమయ కోశంలో చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడి కనెక్షన్ సేమ్ అంతరా రిపీట్ అవుతా ఉంది సరేనా ఎతోవాచో నివర్తంతే అప్రాప్తి మనసా సహా మనోమయ కోశంలో చెప్పాడు ఆ తర్వాత మనోమయ కోశం కూడాను వికల్పాత్మకంగా ఉంది గనక దీనికి ఇక్కడ సంకల్ప వికల్పాలు జరుగుతూ ఉన్నాయే గానీ అహం కర్తా ఇది భావన నేను కర్తని నేను భోక్తని అనేటువంటిది ఎక్కడా మనసులో తెలిసి తెలిసి రావడం లేదు మనసులో వృత్తులు కదులుతూ ఉన్నాయి సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి అంతేగాని అహం కర్త అహం భోక్త అనేటువంటి భావన కదలడం లేదు గనక ఇది విజ్ఞానమయానికి సంబంధించింది కాబట్టి అన్యోంతరాత్మ విజ్ఞానమయ ఇవన్నీ కూడా ఆగిన తర్వాత ఏదైతే సోపాధికత్వాత్ ఉపాధి ఉన్నప్పటికి కూడాను భగ్నం ఆనందంగా తెలుస్తూ ఉందో ఇక్కడ వృత్తుల చేత మనకు కలిగేటువంటి సుఖం భగ్నమవుతూ ఉంది అలా కాకుండా వృత్తి విశేషం వల్ల భగ్నం కాకుండా ఉండేటువంటిది ఎక్కడైతే ఉందో ఆనందమయ కోశాన్ని దగ్గర కూడా మనల్ని తీసుకెళ్లి ఆనందమయ కోశాన్ని కూడా చేసిన తరువాత నిన్న ఆనందమీమాంస మనం చూచినప్పుడు కాబట్టి ఏదైతే ఆనందం అనుకుంటూ ఉన్నామో ఇది బ్రహ్మానందమే కాని రెండవది అయ్యేందుకు అవకాశం లేదు అటువంటి బ్రహ్మానందాన్ని ఎవడైతే పొందుతూ ఉన్నాడో ఈ ప్రపంచంలో అట్టివాడు అభయస్థితిని పొందుతూ ఉన్నాడు భయం లేనిటువంటి వాడు అవుతూ ఉన్నాడు కాబట్టి అందరూ భయంతోనే ఈ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ ఉండినా అభయస్థితిని పొందుతూ ఉన్నాడు అభయం విందతే కాబట్టి ఆ అభయస్థితిని కూడా తెలియజేసి ఈ ఆనంద తారతమ్యాలను తెలి బ్రహ్మానందం దగ్గరికి తీసుకొచ్చాడు ఇది అనుభవానందం కాదు అచ్చా యతో వాచో నివర్తంతే అప్రాప్యమనస ఆనందం బ్రహ్మణో వివాన్ నితి క్చ న నేతి ఏతవావనత సాధు నా కరవం మహం పాపమకరవమి సేవం విద్వా్యేష ఏతే ఆత్మాన స్పృణుత ये एवं वेदा, वेदा यतो षत् ये अप्य मनस सह ये ब्रह्म मुनु यस्मा य ఏ బ్రహ్మం అది నిర్వికల్పాత్ వికల్పం కలిగినటువంటిది ఏదైనా ఉంటే ఇక్కడ పొందేటువంటి ఆనందాలు ఇప్పుడు మనం బ్రహ్మానందం స్థాయిలో నుంచి మాట్లాడాలి ఇక్కడ ఆగున్నాం నిన్న ఇంకా మర్చిపోవాకండి ఇంకా మళ్ళీ నేను రిపీట్ చేయండి ఏదైతే నిరతిశయమైనటువంటి ఆనందమో అనంతానందమో అక్కడ చేరిపోయినాము యతహా నిర్వికల్పాత్ నిర్వికల్పాత్ అద్వయ ఆనందాత్ ఆత్మన అద్వయాత్ ఆనందాత్ ఆత్మన अप्रकाश्या इते। अप्रकाश्या, मनसा सह निवर्त देश पदा जाग्रत प्राप्य अंत पकाश्य इल्यूम प्रकाशिंपजे అది ప్రకాశంలో ఉంటేనే ప్రకాశింపబడుతూ ఉంటేనే తెలుస్తుంది ఏదైనా అప్రకాశ ఏవా దాన్ని ప్రకాశింపచేయలేక అంటే తెలుసుకోలేక నివర్త తిరిగి వచ్చేస్తుందో మనసాసహ అది ఎక్కడ మనసాసహ వాంగ్ మనసయోహో సహైవ నివర్తంతే వాక్కు మనసు ఈ రెండు కూడాను ఎక్కడికైతే వెళ్లి అప్రాప్య పొందలేక యత్ దాని నుండి దేని నుండి ఎస్మాత్ నిర్వికల్పాత్ అద్వయా తిరిగి వస్తువు నయో నివర్తంతే బ్రహ్మణ ఆనందం బ్రహ్మణో విద్వాన్ బ్రహ్మణ అష్టి బ్రహ్మాన్నికల్పాత్ అద్వయానంద ఆత్మన అద్వైతానంద ఆత్మన అమృత ఏదైతే అమృతస్వరూపమైనదో అద్వయస్వరూపమైనదో జ్ఞానానందాత్మన సచ్చిదానందాత్మన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మనంటే అట్టి బ్రహ్మము నుండి బ్రహ్మణ ఆనందం బ్రహ్మణో విద్వాన్ బ్రహ్మణ ఆనందం విద్వాన్ అటువంటి బ్రహ్మము యొక్క ఆనందం యొక్క ఆనందాన్ని విద్వాన్ ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో సాక్షాత్కృతవాన్ ఇదివాన్ దాన్ని చక్కగా తెలుసుకుంటూ ఉన్నాడు ఎట్లా తెలుసుకుంటాడు సాక్షాత్కృతవాన్ వృత్తి వృత్తి జ్ఞానైనా చెప్తాను సాక్షాత్కృతవాన్ తెలుసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడైతే మనసు వాక్కు అందుకని మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఒక వాక్యం అట్లా అన్నాను ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఎప్పుడైతే ఏదో వాచహా మనసహా నివర్తంతే ఎక్కడి నుంచి అయితే వాక్కు మనసు తిరిగి వచ్చేస్తూ ఉన్నాయో అటువంటి దాన్ని విద్వాన్ తెలుసుకుంటూ ఉన్నాడంటే తెలుసుకుంటాడు ఇక ఉండేది వాక్కు మనసు వాక్కుతో చెప్పేందుకు అవకాశం లేదు మన ఆలోచించేందుకు అవకాశం లేదు అటువంటి దాన్ని తీసుకుంటాడు కాబట్టి వృత్తి జ్ఞానైనా ఊరికే మీకు తర్వాత చెప్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వృత్తి జ్ఞానైనా అంటే ఈ దశలో కన్ఫ్యూజ్ కాకుండా కోసం ఊరికే ఆ పదం అన్నాను ఇక్కడ అనాల్సు సాక్షన్ వృత్తిజ్ఞాన అక్కడికి మంత్రం సమాప్ద్యేష శ్లోకో కదా ఇంత ముందు మంత్రోతి ఉత్తరమంత్రోతి ఇదే అయ మంత్ర యథోవాచోని వర్తంతే అప్రాప్తి మనసా సహ ఆనందం బ్రహ్మణ విద్వాన్ నా బిభేతి ఇదే కదా అక్కడొచ్చింది నాలుగో అనువాకంలో చతుర్థ అనువాకంలో అంతేనా సేమా కొద్ది డిఫరెన్స్ ఉంది అప్పుడే చెప్పాను అక్కడే మీకు ఇక్కడికి వచ్చినప్పుడు చెబుతాను లేదని కథి ఇన్ ద ఫోర్త్ అనువాకా హియర్ ఇట్ ఈస్ కొత్త ఓన్లీ డిఫరెన్స్ Small difference, యాక్చువల్ ఇట్స్ a big difference. చిన్నది కాదు ఇది కథాచనేతి కథాచన కుతనా ఎక్స్ప్లెయిన్ చేస్తానప్పుడు యత యస్మాత్ వాచ మనస నివర్తంతే ఎక్కడికైతే మనసు వాక్కు పోలేక తిరిగి వస్తున్నాయో సరే వాక్కులు పోవడానికి వాక్కు ఏమన్నా కాళ్ళు చేతులు ఉన్నాయా ఎందుకంటే పోవడం జరుగుతుంది మళ్ళీ నివర్తనంత తిరిగి రావడం జరుగుతుంది ప్రవర్తన నివర్తంతే రెండూ జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి పోయి తిరిగి వస్తూ ఉన్నది మనకు వెంటనే ఒక అభిప్రాయం కనపడిపోతుంది ఎందుకంటే పదాలు వాడేటప్పుడు మనం ఏ పదం అయితే వాడతామో తత్సమైన కనపడుతూ ఉంటుంది మనసులో అర్థమవుతుంది ఇప్పుడు నేను యాపిల్ అన్నాను జస్ట్ మీకు యాపిల్ కనపడుతుంది అంతేకాని గుర్రం కనిపించదు నేను ఏ పదం వాడతానో ఆ పదమే మీకు కనిపిది కాబట్టి ఎప్పుడైతే ఆ అక్కడికి వెళ్ళి పొందలేక తిరిగి వస్తూ ఉంది అని అన్నాడో ఇది గమనానికి సంబంధించింది కనుక పోవడం రావడం మనకు అప్పుడే అనిపిస్తుంది బ్రహ్మం అనేది ఒక చోట ఉంది ఇక్కడి నుంచి వాకులు కదిలాయి అక్కడికి టచ్ అయ్యి అక్కడేం కనిపించలేదు మళ్ళీ బ్యాక్ అయి వర్త అట్లా రావడానికి అవయవాలు లేవు ఇదేమి ప్రాణి కాదు కనుక వాచ వాక్కులు ఉండేది ఎందుకంటే తెలియచేయడానికి వాక్కులు ఉండేది తెలియజేయడానికి కాబట్టి అప్రాప్య అని అనడంలో అప్రకాశ్య దాన్ని ప్రకాశింపజేయలేక ప్రకాశింపజేయడం ఏంటి తెలియజేయడం ఇప్పుడు చీకట్లో ఒక వస్తువు ఉంది దాన్ని తెలియజేయడం ఎట్లా తెలియజేయాలి ఆ వస్తువుని అది బకెట్ ఉంది అని చీకట్లో చెబితే లాభం కాబట్టి బకెట ఉంది అని నాకు తెలియాలంటే నేను లైట్ వేయడం కన్నా మరొక మార్గం లేదు కాబట్టి నేను టార్చ్ లైట్ వేయాలి అది ప్రకాశం ఇప్పుడు కాబట్టి ప్రకాశింప చేయడం కనుక వాచ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు తెలియజేస్తాయి తెలియజేస్తాయి అంటే ప్రకాశింపజేస్తాయి ఉన్నదాన్ని ప్రకాశింపజేస్తాయి ఇక్కడ అప్రాప్య అప్రకాశ్య అర్థం కాబట్టి దాన్ని ప్రకాశింప చేయలేక తిరిగి ఉన్నాయి ఎందుకని అదే ఇక్కడ ఇది ఇది ఒక సంబంధం అభిదా అభిధేయసంబంధియ